ఎందలివాడనో ఎరుగను కందువ నీవే కావవే దేవా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడున్నానో నేనే ఎరుగను నీవే నాకు దిక్కు ఓ దేవా నన్ను రక్షించు తండ్రి అంటున్నారు తలతును నూరకే దైవమును ఒక పరి తలతును సంసార ధర్మమును ఒక పరి వెలయగా సాలీడు వేసిన కండెయ్యి పొలసి గాలము పొద్దుకు పొద్దు ఎందలివాడనో ఎరుగను కందువ నీవే కావవేదేవాదు ఉబ్బున పొడవునకు ఒకపరి దిగుదును ఊరకే కిందికి ఎకదిగ కృషికుడెత్తు ఏతమై అకటా కర్మములాడించీని ఎందలివాడనో ఎరుగను కందువ నీవే కావవే దేవా ఆవల ఆవలనన్నిటనహంకరించి శ్రీవెంకటేశ్వర సేవించితి నిన్ను చేవలేక ఇటు చెరకున పండై భావం బిటువలె పరిగెను నేడు ఎందలివాడనో ఎరుగను కందువ నీవే కావవే దేవా